జ్యేష్ఠరాజుభిదసాదన సాశివసమారంభా శాచార్యమస్మార్యపర్య వందే గుపరంపరాన్వయాత్ దీనికి వాక్యాన్వయాధికరణము అని పేరు ఈ అధికరణము సాధనమైనది ముఖ్యమైన అధికరణం మనం మైత్రేయ బ్రాహ్మణం చదివి ఉన్నాము అయితే ప్రథమ మైత్రేయీ బ్రాహ్మణము ద్వితీయ మైత్రేయీ బ్రాహ్మణము రెండుసార్లు వస్తుంది అది కొద్ది మార్పులతో కొంచెం మార్పు ఉంటుంది ఆ స్ట్రక్చర్ ఆఫ్ ది సెంటెన్స్ లోనే మార్పు ఉంటుంది అంతే తప్ప విషయంలో మార్పు ఉండదు రెండుసార్లు ఎందుకు ఒకే ఉపనిషత్తులో రెండుసార్లు ఎందుకంటే దాని యొక్క ప్రాముఖ్యం అట్టిది అని అన్నారు అంత ప్రముఖమైన ఉపాఖ్యానము ప్రముఖమైన ప్రతిపాదనం కనుక దానికి ఆ ప్రాధాన్యం శృతిలో అలా రెండుసార్లు వచ్చింది అలా రెండుసార్లు వచ్చినవివో కొన్ని ఉంటాయి వాటిల్లో ఇది ఒకటి ఇది ఈ వాక్యాన్ని ఇక్కడ విషయ వాక్యం తీసుకున్నారు కదా ఇది ద్వితీయ మైత్రేయ బ్రాహ్మణానికి తీసుకున్నారు అయితే మొత్తం మీద ప్రతిపాదన శైలి అంతా కూడా మనం చదివిన మైత్రేయ బ్రాహ్మణలాగానే ఉంటుంది కానీ వాక్యంలో కొంచెం మార్పు కనపడుతుంది విషయం అదే వాక్య రచన కొద్దిగా మారుతుంది తర్వాత మనము మైత్రేయ బ్రాహ్మణం విస్తారంగా చూసాము అయినా కూడా మనం చూసినా కూడా ఇంకా కొన్ని అంశాలు దీంట్లో కవర్ అవుతాయి ఎడిషనల్ ఆస్పెక్ట్స్ దీంట్లో కవర్ అవుతాయి సో ఇన్ ఇన్ని విధాలుగా ప్రధానమైనటువంటి అధికారం బృహదారణ్యకే మైత్రీ బ్రాహ్మణే అధీయతే సో బృహదారణ్యక మైత్రీ బ్రాహ్మణంలో ఈ విధంగా అధ్యయనం చేస్తూ ఉంటారు అధీతే అధియాతే అధీయతే అని గుర్తున్నారు బోహవచనం వేద పండితులు ఇలా చెప్తూ ఉంటారు ఏమని నవా అరే పత్యుష్కామాయా ఇత్యుపక్రమ్యా అలా ఉపక్రమించారు అక్కడ మధ్యలో నవా అరే పత్యుష్కామాయ అని మొదలు పెడతారు అంటే ఇప్పుడు ఇక్కడ ప్రీతి అనేది ఒకటి ప్రీతి అనే మాట వస్తుంది ప్రియం భవతి వెంటనే అనబోతున్నారు కామము అంటే సుఖము అర్థం సో ఇప్పుడు పతి ఉంటాడు పతి ఆమె పత్ని ఉంటుంది పత్ని చెప్తున్నారు పతి ఏడల రివర్స్ చేసి పతికి పత్ని ఎడల అని అక్కడే చెప్తారు మళ్ళీ అది కూడా సో అన్నీ చెప్తారు ఒక పతి పత్ని కాదు చెప్తారు సో పత్ని ఉంటుంది ఆమెకు భర్త ఎడల భర్త ఎడలో చాలా ప్రీతి ఉంటుంది అది అనుభవంలో ఉన్న విషయం భార్య ఎదురు చెప్తున్నామని మరొక అనుకోదు మళ్ళీ దాన్ని రివర్స్ చేస్తే భర్తకి భార్య ఎడల సో టైప్ ఇట్ విత్ అన్ ఓపెన్ మైండ్ ఓకే సో పత్కి భర్త ఏడల ప్రీతి ఉంటుంది ఇప్పుడు ఈ ప్రీతికి లోకసేది అని ప్రశ్న అంటే ప్రైమరీ లోకసు ఒకటి ఉంటుంది సెకండరీ లోకసుకటు ఉంటుంది ఇప్పుడు పత్నికి భర్త ఎందు ప్రీతి గలదు అంటే ప్రైమరీ లోకస్ ఎవరు భర్తే అని అందరూ అనుకుంటారు ప్రపంచంలో ప్రైమరీ లోకస్ భర్త అని అనుకుంటారు భర్త ఎడల ప్రీతి గలదు అన్నదానికి ప్రైమరీ లోకస్ భర్త కాదు అలా అనిపిస్తుంది తండ్రికి కొడుకు ఎందు ప్రీతి గలదు అప్పుడు ఈ ప్రీతి యొక్క ప్రైమరీ లోకస్ ఎవరు కొడుకు అని అనిపిస్తుంది కానీ కాదు అది ఇది కొంచెం ఈ టాపిక్ని చర్చించడంలో కొంచెం సైకలాజికల్ ఇష్యూస్ ఉంటాయి సెంటిమెంటల్ ఇష్యూస్ ఉంటాయి సైకలాజికల్ కాదు ఎందుకంటే పీపుల్ సెంటిమెంటాలిటీలో ఉంటారు సెంటిమెంటాలిటీయే సత్యం భ్రమపడుతూ ఉంటారు ఆ సెంటిమెంటాలిటీని ఇక్కడ స్మాష్ చేసేస్తారు ఇక్కడ రిజెక్ట్ చేసి సెంటిమెంటాలిటీ తోటి తేడా సో పత్నికి పతి ఎందు ప్రీతి గలదు సందేహం లేదు దట్ ఈజ్ అవర్ ఎక్స్పీరియన్స్ కానీ ఆ ప్రైమరీ లోకస్ మటుకు పతి కాదు మరి ప్రైమరీ లోకస్ ఎవరు అసలు ప్రైమరీ లోకస్ సెకండరీ లోకస్ అంటే అర్థం ఏంటి ఇప్పుడు మనం ఎక్కడికైనా నోట్ మీదకి వెళ్ళగానే బెచ్చగాడయా ఐదు రూపాయలు వెళ్ళడానికి అడుగుతాడు ఐదు రూపాయల మీద ప్రీతి ఉన్నది కానీ వాడు ఏమంటాడు నాకు చాయ్ తాగుతాను సరే ఐదు రూపాయలు ఇవ్వమంటారు పూర్వం రూపాయి అడిగేవారు ఛాయ్ తాగుతాను సార్ రూపాయి ఇవ్వకుని అడిగేవారు ఛాయ్కి రూపాయికి కనెక్షన్ ఉండేది సో ఇప్పుడు ఛాయ్ తీరు ఫైవ్ రూపీస్కి పోయి టెన్ రూపీస్కి వచ్చింది సో ఛాయ్ ధర బాగా పెరిగిపోయింది ఛాయ్ తాగుతాను సార్ టెన్ రూపీస్ ఇవ్వమని అడుగుతాడు వీడు ముక్కు మీద వేరేసుకుంటాడు తాగడానికి పది రూపాయలు అడుగుతున్నాడు చాలా ఫుడ్ ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోయిందండి వెరీ అన్ఫార్చునేటే సో ఛాయ్ తాగుతాను సార్ పది రూపాయలు ఇవ్వమని అడిగినప్పుడు అతనికి ఇప్పుడు ప్రీతి వేటి మీద ఉంది రెండింటి మీద ఉంది పది రూపాయలు ఛాయ్ దీంట్లో ప్రైమరీ ప్రీతి దేని మీద ఛాయ్ ప్రైమరీ ప్రీతి ఛాయ్ మీద ఉంది ఛాయ్ మీద ప్రీతి ఉంది కాబట్టి ఆ ఛాయ్కి సాధనం కనుక పది రూపాయల మీద ప్రీతి వచ్చింది అది సెకండరీ లోకస్ సో అదేవిధంగా పత్ పతి యొందు ప్రేమ ఉన్నప్పుడు ప్రైమరీ ప్రీతి ప్రైమరీ లోకస్ భర్తామునా దీన్ని ఇక్కడ టీకాకారులు రత్న ప్రభాకారుడు ఒక చక్కటి టెర్మినాలజీ ఇంట్రడ్యూస్ చేశాడు శేష శేషి భావము అన్నాడు ఈ ఛాయి రూపాయల సందర్భంలో చాయ్ శేషి పది రూపాయలు శేషము శేషము అంటే అంగము అని ప్రీతికి శేషి ప్రీతి యొక్క శేషి ఎవరు ఛాయ్ ప్రీతి యొక్క శేషం ఎవరు పది రూపాయలు అదేవిధంగా భర్త ఏడల ప్రేమ ఉన్నప్పుడు భర్త శేషి అవుతాడంటే మాత్రం సరికాదు సెంటిమెంటాలిటీ సమస్య కాదు ఓన్లీ సెంటిమెంటల్ అబౌటెట్ భర్త శేషి కాదు దానివల్ల భక్తులను అందరినీ తిరస్కరిస్తున్నారు తగ్గించి మాట్లాడుతున్నారని ధర్నాలో అని చేయాల్సిన అవసరం ఏం లేదు దిస్ ఇస్ నాట్ భర్త శేషి కాదు భర్త శేషమే సెకండరీయే ప్రైమరీ ప్రీతి ఎవరంటే తాము ఆత్మ ఈగో కాదు ఈగో కాదు ఆత్మ ఏమన్నా ప్రైమరీ ప్రీతి ఈగో పెట్టుకుని భర్తను సెకండరీ ప్రీతి పెట్టుకుంటే అది అధర్మం అది అధర్మంలో తన స్వార్థం కోసం భర్తని ఒక్కపిల్లని పెట్టుకున్నట్టుగా భర్తను పెట్టుకుందని స్వార్థం కోసం పెట్టుకున్నట్టు అవుతుంది తప్ప అది అధర్మం అవుతుంది అది రాంగ్ థింకింగ్ అవుతుంది దానివల్ల ప్రేమ వర్ధలదు ఎప్పుడో కొట్లాడరు అవన్నీ కూడా వస్తాయి ఎందుకంటే రాంగ్ ప్రేమి శిక్షలు తీసుకురావాలి కాబట్టి ఇక్కడ ఈగో గురించి మనం మాట్లాడటం ఆత్మ గురించి మాట్లాడలేదు కాబట్టి ఇతడు నా భర్త నేను ఇతన్ని ప్రేమిస్తున్నాను అని మీరు ఎప్పుడైతే ప్రేమిస్తారో ఆ ప్రేమలో రెండు రెండు అంశాలు ఉంటాయి ఒకటి టోటల్ న్యూట్రలైజేషన్ ఆఫ్ ఈగో రెండు కంప్లీట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ దట్ ఇన్నర్ ఫుల్నెస్ విచ్ ఈజ్ ఆత్మ ఈ రెండు అంశాలు ఉంటాయి ప్రేమలో కాబట్టి ఆ భర్తని భర్తను ఎదుర్కుండా పెట్టుకున్నప్పుడు అంటే ఫిజికల్గా కాదు మానసికంగా భర్త అనే భావన కలిగినప్పుడు కంప్లీట్ నెగేషన్ ఆఫ్ ది self, ఈ స్మాల్ సెల్ఫ్ కంప్లీట్గా నెగేట్ అవుతుంది దెర్ ఈజ్ నో ఈగో లెఫ్ట్ దాన్నే మరి ప్రేమ అంటారు అప్పుడు ఈగో లేని ఆ ప్రేమ ఆ ఫుల్నెస్ పూర్ణత్వం అభివ్యక్తం అవుతుంది దాని ఎందు ఆనందం ఉంటుంది కాబట్టి ఆ పూర్ణత్వము ఆ ఆనందము దానికి ఆత్మ అని అది ప్రైమరీ భర్త అనేవాడు ఆ ప్రైమరీకి చేరుకోవడానికి ఒక కండ్యూట్ కింద ఒక మార్గంలో ఒక దారి కింద ఉన్నాడు కనుక భర్త సెకండరీ లోక సౌకర్యం ఏమంటే ఒకప్పుడు భర్త ఇంకొప్పుడు కొడుకు అవుతాడు భర్త ఇరవై గంటలు భర్తే కాదుగా ఇంకా ఆయన ఉన్నారుగా ఒకప్పుడు కొడుకు అవుతాడు అప్పుడు కొడుకు ఎడల నిస్వార్థమైన ప్రేమ కలిగి ఉన్న సందర్భంలో కొడుకు దారి కండ్యూట్ అవుతాడు ఆత్మ యొక్క పూర్ణత్వం అభివ్యక్తం అవుతుంది కనుక ఆత్మయే శేషి అవుతుంది కొడుకు శేషము అవుతాడు లోభి ఉంటాడు చూసరా లోభి వాడికి కొడుకు అక్కర్లేదు భార్య అక్కర్లేదు వాడి డబ్బే కావాలి డబ్బు కట్టడే కావాలి వాడికి శేషి ధనము శేషము శేషి ఆత్మ ధనము శేషము భోగప్రధానలు ఉంటాడు భోగి అందరూ ఆత్మస్వరూపులే దీంట్లో ధర్మాత్మలో ఆత్మస్వరూపులే అధర్మాత్మలో ఆత్మస్వరూపులే ఆత్మస్వరూపుడు కానివాడు అవ్వడం లేడు అంచేతనే అందరికీ ఎంతో కొద్ద గొప్ప ఆనందానుభవం ఉంటుంది దుష్టులకు కూడా ఆనందానుభవం ఉంటుంది ఎందుకంటే దుష్టులనుబడే వాళ్ళు కూడా ఆత్మస్వరూపులే దొరుక ఇప్పుడు లోభు భోగ పలాయన ఉంటాడు వాడికి ఆత్మ ప్రైమరీ లోకస్సు చేసి భోగము శేషము ఆ భోగ్య వస్తువు ఏదో ఉంటుంది కొత్త కారు కొనుక్కున్నాడు అనుకోండి కొత్త కారు శేషము ఆత్మ శేషి అలాగే అనమాట కొత్త డ్రెస్ కొనుక్కున్నాడు అనుకోండి కొత్త డ్రెస్ శేష ఆత్మ శేషి ఈ శేష మారిపోతూ ఉంటుంది ఆత్మ మాట ఈ జర్నీ ది ది జర్నీ ఆఫ్ హ్యాపీనెస్ అని స్వామి రామతీర్థ దాన్ని దీన్ని ఇదే టాపిక్ని ఆయన ఇంకొక అందంగా ప్రతిపాదన చేశారు నేను ఆ టాపిక్ గురించి కొంత చెప్తున్నాను ఇంకా టెక్నికల్ డిస్కషన్లోకి వెళ్ళిపోతాము తాబతే పిల్లలు అన్నారంటే జర్నీ ఆఫ్ హ్యాపీనెస్ ఇప్పుడు చిన్నపిల్లవాడు పుట్టాడు వాడి ఆనందం ఎక్కడగలదు లేనియందు ఉన్నది అంటే వాడి వాడి ఆనందం ఇప్పుడు ఎక్కడ ఉన్నది అంటే తల్లి యొక్క అమ్మ ఒడి అదే ఆనందం వాడి ఆనంద నిధానం ఎక్కడ అమ్మ ఒడి కాబట్టి ఇప్పుడు పెరిగి పెద్దవాడు అవుతున్నాడు ఆట వస్తువులు కొన్ని సంపాదించాడు ఇప్పుడు వాడు ఆనందం అమ్మని వదిలిపెట్టేస్తాడు ఇంకా అమ్మ అమ్మ ఎప్పుడైనా ఆకలేసినప్పుడు గుర్తుకొస్తుందంటే ఇప్పుడు వాడు ఆనందం ఏమిటి వాడి ఆట వస్తువులు ఆ బాక్స్ ఉంటుంది ఆ బాక్స్లో పెట్టుకుంటాడు లేదా వాళ్ళు బాక్స్ పెట్టుకుంటారు ఎందుకంటే ఎక్కువ ఆట వస్తువులన్నీ కొంటే మరి దాచుకుంది కొడుకు పెట్టి ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది దాంట్లో అప్పుడప్పుడు తీసుకుంటాడు తీసుకుని అవన్నీ ఆ శిశువు అవన్నీ పరుచుకుని అవన్నీ చూసి ఆనందించి ఇంట్లో వాళ్ళు ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు ఆ శిశువు వాళ్ళు ఎవరిని పడుతుంది అన్నీ ఆనందించి అన్నీ ఒకసారి ఇటువంటి తిప్పి చూసుకొని అన్ని అక్కడ మళ్ళీ జాగ్రత్తగా మళ్ళీ పెట్లు పెట్టేసుకొని మోతాయి కాబట్టి ఇప్పుడు ఆనందం ఎక్కడ హ్యాపీనెస్ హ్యా షిఫ్ట్ లోకస్ ఎక్కడికి తల్లి ఒడి నుంచి ఆట వస్తువుల్లోకి షిఫ్ట్ వాడు ఇంకొంచెం పెరిగి పెద్దవాడు అవుతాడు పెద్దవాడైతే వీధుల్లోకి వెళ్ళి ఆర్థం ప్రారంభిస్తాడు పిల్లలతోటి కబడ్డీ వేమే అక్కడికి షిఫ్ట్ అవుతుంది తల్లి ఇంటికి రారా అని ఎక్కడికో పారిపోతూ ఉంటాడు ఆ తర్వాత యూనివర్సిటీలో జాయిన్ అవుతారు అప్పుడు అకాడమిక్ ఎడ్యుకేషన్ మీదకి షిఫ్ట్ అయిపోతున్నా ఆ బుక్స్ అకాడమిక్ రిలేటెడ్ యాక్టివిటీ మీదకి షిఫ్ట్ అవుతుంది ఆ తర్వాత ఉద్యోగంలో జాయిన్ డబ్బు మీదకి షిఫ్ట్ అవుతుంది ఆ తర్వాత భార్య మీదకి షిఫ్ట్ అవుతుంది భార్య మీద కూడా ఎంతో కాలం ఉండదు అక్కడి నుంచి సంతానం మీదకి షిఫ్ట్ అవుతుంది అలా షిఫ్ట్ అవుతూనే ఉంటుంది ఎక్కడ స్థిరంగా ఉండదు శేషం మారిపోతూ ఉంటుంది మాత్రమే ఇప్పుడు స్థిరంగానే ఉంటుంది అన్ని సందర్భాల్లోనూ ఆత్మయే ప్రీతికి శేషి శేషము అన్యము ఉంటుంది అనాత్మ ఉంటుంది అనాత్మ మారిపోతూ ఉంటుంది శేషము మారిపోతుంది తప్ప శేషి అన్నటికీ మారదు ఇది టాపిక్ అక్కడ ఈ టాపిక్ వల్ల ఏమని చెప్పారంటే ఈ శేషం పరుగులు తీస్తావేమి శేషిని పట్టుకోవద్దు నువ్వు శేషిని తెలుసుకోవాలి శేషం మారిపోయి నువ్వు పట్టుకుంటే మళ్ళీ వదిలిపెట్టి ఇంకోటి పట్టుకోవాల్సి ఉంటుంది దాన్ని వదిలిపెట్టి ఇంకోటి పట్టుకోవాల్సి ఉంటుంది శేషం మటుకు మారదు స్థిరంగా ఉంటుంది ఈ కథ మీకు ఒక అతను రైల్లో ప్రయాణం చేస్తూ ఉంటాడు ఆ టికెట్ కలెక్టర్ వస్తాడు లేదా ఆ టికెట్ కలెక్టర్ ఆ కంపార్ట్మెంట్లో దిగి కంపార్ట్మెంట్ దిగి స్టేషన్ వచ్చినప్పుడు ఇంకో కంపార్ట్మెంట్లోకి ఎక్కుతాడు విజయవాడ స్టేషన్లో అతని కాలి కింద పర్సు తగిలితే ఆ పర్సు దొరుకుతుంది అతను టికెట్ కలెక్టర్కి దొరుకుతుంది ఆ పర్సు తీసి చూస్తే ఎవరితో ఒకటి ఫోటో ఉంటుంది లోపల టికెట్లు ఉంటుంది డబ్బు ఉంటుంది తీసి మొదట్లో పెట్టి జేబులో పెడతాడు పెట్టి ఫిక్టరీలోకి ఎక్కుతాడు టికెట్ చెక్ చేసుకుంటే ఒకటి దగ్గరికి వస్తాడు ఒకటి దగ్గరికి వచ్చే టికెట్ అంటే అతను పర్సులు ఎత్తుక్కుంటే కనపడదు అయ్యో నా పర్సు పోయిందండి పర్సులో ఉంది టికెట్ నేను టికెట్ కొన్నాను అని చెప్తాడు అంటే అప్పుడు నీ పర్సన్ అవుతుందో చెప్పు ఎందుకంటే ఆయన పరస్స దొరికింది కదా దేవుళ్ళని పరిస్థితి ఇస్తాడు అది నా పరిసేనండి అంట నీ పరిసర నాకు తెలుసు ప్రూవ్ ఇట్ అంటే తీసు దాని లోపల శ్రీకృష్ణుడి ఫోటో ఉందంట తీసి చూస్తే శ్రీకృష్ణుడి ఫోటో ఉంటుంది శ్రీకృష్ణుడి ఫోటో గొప్పవితే ఇప్పుడు శ్రీకృష్ణుడి ఫోటో ప్రతి మూడూ అది నీ పర్సన్ ఎలా అవుతుంది కాదండి టికెట్ ఉంది టికెట్ ఉంది సరే అది టికెట్ ప్రూవ్ ఎలా చేస్తుంది ఇక్కడ విజయవాడ హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి హైదరాబాద్ టికెట్ ఈ డజన్ ప్రూఫ్ ఏంటి అప్పుడు చెప్తాడు డబ్బు ఉంది వంద అవి ప్రూవ్ చేయం ఎంత డబ్బు చెప్పు అది నాకు గుర్తు లేదు మరి గేదాల ప్రూఫ్ ఏంటి పరస్సు నల్లగా ఉంటుంది అన్ని పొరసంలో నల్లగానే ఉంటాయి అంటే అప్పుడు చెప్తాడు చూడండి నేను బ్రహ్మచారిగా ఉన్నప్పుడు మా అమ్మగారి ఫోటో పెట్టుకున్నా మా అమ్మగారు నాన్నగారి ఫోటో పెట్టుకున్నాను ఆ తర్వాత నాకు పెళ్ళి అయింది పెళ్ళి అయితే అమ్మగారు పోయారు నాన్నగారు కూడా పోయారు కాలక్రమంలో భార్య ఫోటో పెట్టుకున్నారు ఆ తర్వాత కొడుకు ఫోటో పెట్టుకున్నా భార్య నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది విదిలిపెట్టి వెళ్ళిపోయిందో లేకపోతే స్వర్గానికి వెళ్ళిందో అంటే నేను ఒక్కడనే ఉన్నా ఇప్పుడు ఏమంటే కొడుకు ఫోటో పెట్టుకున్నా ఆ కొడుకు నా చెప్పిన మాట మానేశాడు ఎవరినో అమ్మాయిని పెళ్లి చేసుకుని నన్ను చుట్టపు చూపు చుట్టపు చూపు అని ఒకటి ఉంది అంటే ఓ ఫార్మాలిటీ వెళ్ళి చూసేసా నాన్నగారు బాగున్నారు ఏడాది ఒకసారి ఈ చుట్టపు చూపు వాళ్ళు చుట్టపు చూపు చూస్తానంటాడు తప్ప ఉత్పత్తి తప్ప ఏమీ మేలేమీ చేయడు ఇంకా వాడి ఫోటో ఎందుకు అది తీసేశారు అడిగారు ఎవరి ఫోటో పెట్టుకో ఇప్పుడు ఎవరి ఫోటో పెట్టుకోవాలి అంటే చూడు మీకు ఇంతమంది బదులు ప్రే ప్రేమ వచ్చి వెళ్ళారు కానీ అసలైన ప్రేమించదగ్గవాడు శ్రీకృష్ణుడయ్యా మిగతా అన్నీ మారిపోతాయి శ్రీకృష్ణుడు ఫోటో పెట్టుకుంటే ఇంక నువ్వు మార్చక్కర్లేదు ఇంకా వారుచక్కర్లేదు అది నువ్వు పోయిన తర్వాత ఆ పరసెవడో తీసుకుంటాడు వాడు పెట్టుకుంటాడు అదే ఫోటో వాడు కూడా మార్చక్కర్ అసలు ఆ ఫోటో వారచక్కర్లేదు అలా పెట్టుకుంటూ ఉండొచ్చు దాన్ని ఎవడు వారుచక్కర్లేదు అని చెప్పాడు ఓ మహాత్ముడు అంతే బాగుండేది ఇంకా మార్చక్కర్లేని ఫోటో పెట్టుకోవాలని శ్రీకృష్ణుడు ఫోటోనే పెట్టుకున్నాను కాబట్టి నేనే ప్రూఫ్ ఇవ్వలేను అని చెప్తాడు చెప్తూ చాలా సంతోషించి ఆ ఫోటో వర్సి చేస్తాడు ఇది కథ కాబట్టి శ్రీకృష్ణుడి ఫోటో శేషి శేషి మిగతా ఫోటోలు శేష ఆ శ్రీకృష్ణుడు అంటే ఆత్మరూపుడే ఇది టాపిక్ అక్కడ ఉన్న టాపిక్ ఇది ఉపక్రమ అలా ప్రారంభమైంది నవా సర్వస్య కామాయ సర్వం ప్రియం భవతి ఆత్మను స్వకామాయ సర్వం ప్రియం భవతి అక్కడ దారాహని అంటే దారాహ అంటే స్పౌజ్ స్పౌస్ దారాహన్న కలత్రం అన్న స్పౌజ్ లింగము నపుసక లింగం పుల్లింగం నపూసకలింగం ఉన్నాయి దారాహ బహువచనం కూడాను దాని అర్థం ఏంటంటే ఇట్ నీడ్ నాట్ బి వైఫ్ అది ఇట్ నీడ్ నాట్ బి హస్బెండ్ భార్య అంటే వైఫే అవుతుంది కానీ దారాహ అంటే స్పౌజ్ ఇంగ్లీషులైతే వైఫ్ అండ్ స్పౌజ్ అనే పదాలు ఉన్నాయో అలాగే ఇక్కడ కూడా నారాహ భర్తకి భార్య కావచ్చు భార్యకి భర్త కావచ్చు ప్రీతి ఉంటుంది అలాగే అనేక ఈ శేష మారిపోతూ ఉంటాయి మారిపోయి సర్వం ఏవేమో ఆ శేష స్థానంలో వాటన్నిటినీ కవర్ చేస్తూ సర్వం అని ఒక మాట ఫైనల్గా చెప్పింది ఇక్కడ కోర్ట్ చేశారు ఏదైనా సరే సర్వము ప్రియమవుతుంది ఎందుకని ఆత్మనస్తు కామాయే సర్వం ప్రియం భవతి సర్వస్వ కామాయ సర్వం ప్రియం నభవతి ఆత్మనస్టు కామాయ సర్వం ప్రియం భవతి కాబట్టి ప్రీతికి శేషి ప్రైమరీ సోర్స్ ప్రైమరీ లోకస్ ఆత్మయే ఆత్మ ఈగో ఈగో అయితే ఆ వాక్యాలన్నీ కూడా కన్ఫ్యూజింగ్గా తయారవుతాయి అంటే ఈగో కోసం తన తన స్వార్థం కోసం ఇది చేస్తున్నాడు ఇవన్నీ అని అలా తయారవుతున్నాడు ఇట్స్ నాట్ లైక్ దాట్ కాబట్టి ప్రైమరీ సోర్సు ఆత్మయే ఆత్మకే పరమాత్మ అని పేరు గోపికను శ్రీకృష్ణుడిని ఆ ఆత్మయే ఆ శ్రీకృష్ణుడు అంటే ఆత్మని అర్థం అక్కడ అలాగే చెప్పాలి ఇంకోలా చెప్తే అంత కన్ఫ్యూజింగ్గా తయారవుతున్నాడు కాబట్టి ఆత్మయే ఆ ఆత్మకే ఇంకో పేరు శ్రీకృష్ణుడు అని ఇంకా అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అని అంటారు కదా కాబట్టి ఆత్మస్వరూపమే తెలియదగ్గది దేవుడంటే దేవుడు అంటే అదేరా బాబు దేవుడు దేవుడని జనులు దేవుడని చేసే అల్లరి ఇంత అంటాడు అల్లరి దేవుడు గుర్తుకొచ్చాడంటే అల్లరి ప్రారంభమవుతుంది డప్పు వాయించడం ప్రారంభిస్తాం ఎందుకు నా డప్పు వాయిస్తున్నాం అంటే దేవుడు గుర్తుకొచ్చాడు నాకు అంటాడు ఎందుకు ఇది దేవుడు గుర్తుకొస్తే డప్పు వాయించిన ఎందుకు అసలే శబ్దం ఎక్కువ ఇబ్బంది పడుతుంటే సో అంటే దేవుడు గుర్తుకొస్తే బాణా సంధ్య కాలుస్తాడంట దేవుడు గుర్తుకొస్తే పశువులకి హింస ప్రారంభిస్తాడు పశువులను హింసిస్తాడు దేవుడి పేరుతో ఓ పిచ్చి ఒంటిని ఒకదాన్ని పట్టుకొస్తాడు ఎక్కడో అడారుల్లో పెరగాల్సిన ఒంటినే హైదరాబాద్కి పట్టుకొస్తాడు ఒంటి కాకపోతే ఏడు ఏదైనా ఒకట దాని పర్మిషన్ అడగద్దు నువ్వు దేవుణ్ణి మోస్తావాళ్ళని నేమోనే చెప్తుందని ఏ దేవుడిని వైరు పో అతను కట్టుంది కానీ వీడు అడగడు అది చెప్పదు కాబట్టి నడిచిపోతాను దాని మీద ఆ మీద ఖర్చులాగా ఒక సీట్లు దాని ఎముకలకి తగ్గట్టుగా ఒక సీటు ఒకటి తయారు చేసి నింపి పెడతాడు పెట్టి దాని మీద వీడి కూర్చుంటాడు అలాంటిది ఇంకోటి పెట్టి అక్కడ దేవుణ్ణి పెడతాడు ఏమే ఎందుకు వైశుద్ధ్యుడు కూడా ఆ దేవుణ్ణి ఇటువంటి తిప్పుతాడు హారతి ఆ ఒంటిని అడిగారా ఎప్పుడైనా హారతివచ్చ ఏదో అడగద్దు ఏను నామం పెడతాను ఏది కాదు అడగద్దు దాన్ని అడగ దానికి పెయింట్ తోటి నామం పెడితే దానికి ఇంకా ఉంటుంది డిస్టర్బ్ ఇప్పుడు నాకు నామం పెడతానంటే నేను పెట్టించుకుంటానే నామం కాకపోతే విభూతి స్వామిజీ మీరు విభూతి ఇంకొంచెం గట్టిగా పెట్టుకుంటే బాగుంటుందని మీరు పెట్టేస్తానంటే ఎలా ఉంటుంది కాబట్టి దేవుడంటే ఆత్మరూపుడే ఉన్నాడు ఆత్మను తెలుసుకుంటే దేవుణ్ణి తెలుసుకున్నట్టే అవుతుంది కాబట్టి ఏం చేయాలి మనం ఇప్పుడు ప్రైమరీ లోకస్ ఆత్మ సర్వం ప్రియం కాబట్టి కాబట్టి ఏం చేయాలండి ఆత్మా అరే ద్రష్టవ్యోతవ్యో మంతవ్యుధిధ్యాసితవ్య కాబట్టి ఈ కింద టీకాగారు రాస్తాడు సర్వం అన్యత్ పరిత్యజ్య ఈ శేష సెకండరీ లోకస్ అని పక్కన పెట్టారు అవన్నీ పక్కన పెట్టాం అందుకోసం లిస్ట్ ఇచ్చారు అవన్నీ సర్వమ్మని అక్కడ మనం చాలా విస్తారంగా చూసాం ఆ లిస్టు యొక్క క్రమంలో కూడా లేనియందు అత్యంతము ఎక్కువ వైరాగ్యం కావాలో దాన్ని ముందు పెట్టి కొంచెం వైరాగ్యం తక్కువతో సరిపడి వాటిని తర్వాత లిస్టుగా పెట్టి ఆ రకంగా అదంతా అక్కడ ఇదంతా పక్కన పెట్టావు సర్వం పరిత్యజ్య నీవు తెలుసుకోవాల్సినది ఒక్కటే ద్రష్టవ్యహ అంటే తెలుసుకోవాలను దర్శనం అంటే తెలుసుకున్నటే దర్శన శబ్దానికి తెలుసుకుంటా అర్థం దృషిర్ ప్రేక్షణే కానీ దృషిర్ జ్ఞానే జ్ఞానార్థంలో వాడతారు కంటితో చూడడం అనే కాదు తెలుసుకుంటే దర్శనమేదనిపారు కనుక ఆత్మని వై అంటే నిశ్చయముగా వా అంటే విడతిస్తే వై అవుతుంది నిశ్చయముగా అంటే ఈ జీవితం ముగిసే లోపులో ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నట అత్యావశ్యకము మరి ఎలా తెలుసుకోవడం శ్రవతవ్య శ్రవణం చేయాలి శ్రవణం చేయాలి నేను చూశాను అంటే నాకు చాలామంది నాకు దారిలో తగులుతూ ఉంటారసితారు వేదాంతాన్ని చాలా ఓపిక్గా చాలా శ్రద్ధగా అధ్యయనం చేసి వేదాంతం పుస్తకాలు రాసిన ఆయన్ని ఒక ఆయన నేను అడుగుతాను ఆయన ఎప్పుడూ ఎక్కడా గురువు గారి క్లాస్లో ఎప్పుడు కూర్చోలేదు స్టడీ చేశారు సెల్ఫ్ స్టడీ గొప్ప సైంటిస్ట్ ఆయన ఆయన యూజర్సీలో సో ఆయన పుస్తకాలు రాశారు ఆ నా పేర్లు చాలా గట్టిగా కోర్టు చేస్తూ ఉంటారు ఈయన యొక్క ప్రోత్సాహంతో పుస్తకం రాశాను అని నాకు పుస్తకం అంకితం కూడా ఇచ్చారు దానికి ఆ పుస్తకం నా దగ్గర లేదు కానీ రీద్యూస్ పుస్తకం సో ఆయన నేను బాగా ఎదుగుతాను నేను ఆయనతో ఎప్పుడూ ఓ మాట చెప్పేవండి మీరు మంచిగా స్టడీ చేశారు కానీ శ్రవణం లేదు మీ జీవితంలో ఇది లోటు అంటే ఆయన అంటాడు నాకు దూరం అయిపోయింది మీరు ఇవన్నీ కబుర్లు పక్కన పెట్టండి మీ జీవితంలో శ్రవణం లేదు అది లోటు దూరము దగ్గర అన్నది దోస్ డీటెయిల్స్ ఎవరికి వాళ్ళు చేసుకోవాల్సి ఉంటుంది మనం ఏం చెప్తాం దాని శ్రవణము లేదు అది లోటు ఆయన ఓ ప్రశ్న వేసేవారు అంటే చూడండి మీరు ఈ ప్రశ్న ఎందుకు వేస్తున్నారు అంత స్టడీ చేసి ఇంత రిలవెంట్ ప్రశ్న మీరు ఎందుకు వేస్తున్నారంటే శ్రవణం లేకపోవడం చేత ఆ సందేహం కలిగింది మీరు చదివిన దాంట్లోనే ఉంది కూడా కానీ మీకు అది తోచలేదు ఎందుకని బికాజ్ మీకు శ్రవణం లేకపోవడం కనుక వేదాంత శాస్త్రానికి శ్రవణము ప్రైమరీ మీన్స్ ఆఫ్ నాలెడ్జ్ ప్రైమరీ ముందు శ్రవణం చేయాలి శ్రవణం అధ్యతనే భారతదేశంలో సర్వత్రా ఉంది శ్రవణం అనేది ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఉంది ఎందుకంటే బుద్ధిస్టు సంప్రదాయంలో కూడా శ్రవణానికి చాలా ప్రముఖ స్థానాన్ని ఇచ్చారు అంచేతనే బుద్ధుడి చెవులు మహావీరుడి చెవులు బుధాల దాకా ఉంటాయి వాళ్ళు చెవులకి కుండలాలు ఉండకూడవు కొంతమంది కుండలాలు సాగతీసేస్తే చెవులు లేవు వీళ్ళు వీళ్ళు చెవులకి కుండలాలు ఉండవు ఉత్తి చెవులు కానీ బుధాల వరకు సాగుతాయి అంటే అర్థం మొత్తం ఫేస్లో చెవికి ప్రాముఖ్యం ఎక్కువ అంటే శ్రవణం చేయబడి ఫేస్లో దీనికి ప్రాముఖ్యం ఇవ్వకూడదు ఏముంటుంది దీంట్లో ఎంత మాట్లాడతారు నేను అడ్వర్టైజ్మెంట్ చూశాను ఏ టాక్ మోర్ పెద్ద లెటర్స్తో టాక్ మోర్ అక్కడ ఎవడో ఈ క్రికెటర్లు ఉన్నాడు టాక్ మోర్ అని సలహా చెప్తున్నాడు క్రికెటర్ టాక్ మోర్ లోకల్ కాల్స్ ఫ్రీ ఫైవ్ ఏఎం టు ఫైవ్ పిఎం ఎయిర్టెల్ కాబట్టి ఫైవ్ ఏఎం నుంచి ఫైవ్ పిఎం దాకా మీకు ఫ్రీ అయితే మీరు ఫైవ్ పిఎం దాకా మాట్లాడి అక్కడ ఊరుకుంటాడా అది బాగా స్పిడ్ ఇచ్చి అక్కడ ఊరుకుంటాడా ఊరుకోడు ఆ ఫైవ్ పిఎం తర్వాత కూడా మాట్లాడుతూ ఉంటాడు అక్కడ వసూలు చేసుకుంటాడు ఈ పీరియడ్లో ఫ్రీ పెట్టి అక్కడ వసూలు చేసుకుంటాడు తర్వాత ఫ్రీ అంటాడు మీకు బిల్లులో ఇప్పుడు ఫ్రీ ఎయిర్ టికెట్ నాకు ఫ్రీ ఎయిర్ టికెట్ వచ్చింది దాన్ని నేను పదకొండు రూపాయలు కట్టాను ఫ్రీ ఎయిర్ టికెట్ ఇక్కడ మీరు రాజమండ్రి మామూలుగా ఫస్ట్ క్లాస్ టికెట్ కొనుక్కుంటే అంత ఏడు ఎనిమిది వందలు అవుతుంది తొమ్మిది వందలు అవుతుంది ఇది ఫ్రీ ఎయిర్ టికెట్ పదకొండు వందలు ఏమిటిలా ఫ్రీ ఎయిర్ టికెట్ అంటే దాంట్లో ఆ ఎయిర్ టికెట్లో పదకొండు ఐటమ్స్ ఉంటాయి ఆ పదకొండింటిలో ఒక ఐటెం ఫ్రీ మిగతా సేమ్ ఉంటాయి సర్వీస్ ఛార్జీ యూ కస్టమర్ యూసేజ్ యూసేజ్ ఛార్జీ అంటే మీరు ఎయిర్పోర్ట్ యూజ్ చేస్తున్నారు కదా మంచిధానికి ఛార్జీ తర్వాత ఇంకొక టారిఫ్ పెట్రోల్ సబ్ ఛార్జీ ఇంకా ఒకటి కాదు అలాగే ఒక డజన్ ఉంటాయి ఆ డజన్లో ఒకటి ఫ్రీ మిగతావన్నీ స ఉంటాయి అంటే మూడు వేల రూపాయలు ఫ్రీ ఇచ్చాడు ఆ పదకొండు వందలు చేసుకున్నాడు ఏం ఫ్రీ అది ఇక ఈ టికెట్లు ఇవి కూడా ఫ్రీ బిల్లులు అలాగే ఉంటాయి కనుక ఒక ఐటెం ఫ్రీ ఉంటుంది ఏ మార్నింగ్ ఫైవ్ టు ఈవినింగ్ ఫైవ్ ఒక ఐటమ్ ఫ్రీ ఉంటుంది మిగతా అన్నీ అలాగే ఉంటాయి ఇవి వే మాట్లాడకూడదు అలాగే ఎక్కువ మాట్లాడకూడదు నోటికి తాళం వేసేసి కూర్చో శృంగేరి వారు నేను కాకినాడలో కలిసినప్పుడు వారు చెప్పారు వారు మహా తేజస్యాలి తపశాలి గొప్ప విద్వాంసులు వారు చెప్పారు ఎవరంటే ఆయన గురువులు అంటే విద్యానరసింహ భారతి నేను ఎదుగుతున్నాయని ఈయన పై ఆయన ఆయన మాట్లాడేవారు కంట ఎవరైనా మాట్లాడుతూ ఉంటే ఎందుకో ఎలా మాట్లాడతాం ఎక్కువ మాట్లాడకూడదని ఆయన ఒక ముండక వాక్యానికి నానుధ్యాయాత్ బహూన్ శబ్దాన్ గృహదారం ఉండకం కాదు నానుధ్యాయాత్ బహూన్ శబ్దాన్ని ఎందుకంటే శబ్దము ముందు మీరు సంకల్పించి తర్వాత పలుకుతారు కాబట్టి ఎక్కువ శబ్దాలను సంకల్పించవద్దు నానుధ్యాయాత్ బహూను శబ్దాన్ని వాచో విజ్లాపనం హితతే ఆ వాక్శక్తిని మీరు పాడు చేసుకుంటున్నారు ఎక్కువ మాట్లాడద్దు అని చెప్పేవారు ఆయన మాట్లాడేవారు కాదట చాలా సౌమ్యంగా ఉండేవారు ఆయన ఇంకో మాట చెప్పిన్నారు ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ఆ శంకర భగవత్పాదుల యొక్క ఆత్మ విచారాన్నే మీరు మననం చేయండి తప్ప ఇతర విషయాలు మీరు మననం చేయొద్దు అని చెప్పి వస్తాయి చాలా బాగా చెప్పారు హృదయం విచ్చుకున్నప్పుడు తెరుచుకున్నప్పుడు ఈ తలుపులు మూసుకుంటాయి మంచిది కాబట్టి శ్రవణం చేయాలి ఆ బొమ్మల్లో ఆ మహావీరుడు బుద్ధుడు బొమ్మల్లో చెవులకి ఇంపార్టెన్స్ అని చెప్పేది చెవులు చాలా గట్టిగా పెద్దవిగా ఉంటాయి ఇంత చెవులు ఉంటాయి కానీ నోరు మాత్రం చిరునవ్వులతోటి మౌనంగా ఉంటుంది నోరు చూస్తే చిరునవ్వు మౌనము రెండు మనకి తెలిసిపోతూ ఉంటాయి కళ్ళు కిందకి లుకింగ్ డౌన్ కళ్ళల్లో లుకింగ్ డౌన్ కింద ఉంటాయి మూసుకున్నాయి అనుకోకూడదు కళ్ళు మూసుకోవడం కాదు లుకింగ్ డౌన్ అంటే ఎదుర్కొండ చూడడం అలవాటు మనుషులకి ఎదుర్కుండా చూస్తూ ఉంటారు తెరిచినప్పుడు కూడా ఎదుర్కొండా చూస్తారు ఎలాగో మూసినప్పుడు కూడా ఎదుర్కొన్న చూస్తూ ఉంటాడు కాళ్ళు మూసినప్పుడు కూడా ఇలా ఎదురుకుండా చూస్తూ ఉంటాడు ఎదురుకుండా చూడకు స్టాప్ దాట్ అంటే గోయింగ్ అవుట్ యూ స్టాప్ ఇట్ ఈవెన్ వెన్ యూ క్లోజ్ ది ఐస్ లుక్ డౌన్ అండ్ దెన్ లుక్ విత్ అనే అదంతా కూడా మీకు ఆ విగ్రహంలో కనపడుతుంది విగ్రహం అంటే అలా చూడాలి ఎనీవే సో శ్రోత్ర శ్రోతవ్య మంతవ్య మననం చేయాలి ఇతర విషయాలు మననం చేయకూడదు నిదిధ్యాసితవ్య ధ్యానం చేయాలి ఆత్మస్వరూపాన్నే ధ్యానం చేయాలి అని చెప్పారు మైత్రేయీ ఆత్మనో వా అరే దర్శనైన శ్రవణేన మత్యా విజ్ఞాన సర్వం విదితం ఇది ద్వితీయ మైత్రేయీ బ్రాహ్మణంలో ఉన్న వాక్యం అది అది ప్రథమంలో లేదది ఎంతవరకు ప్రథమంలో ఉన్నది కామను దిస్ ఈజ్ సంవాట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెంటెన్స్ అరే మైత్రేయి ఆత్మనహా దర్శనే అదే అదే మైత్రేయి అదే అంటే ప్రేమతో చేసే సంబోధన అరే అరే అన్నది అదేదో తక్కువ చేసి మాట్లాడుతున్నాడు అనుకోకూడదు అరే సంస్కృతం కదా తెలుగులో అరే అంటే ఎలా ఉన్నా సంస్కృతంలో అరేమైత్ర అంటే ప్రేమతో పిలుస్తున్నాడు దర్శనైనా అంటే సాక్షాత్కారము చేసుకున్నట చేత అంటే దర్శించుట చేత దర్శించాలి దర్శించుట చేత చెప్పడం కాదు దర్శించాలి చెప్పడం అనేది పాయింట్ కాదు దర్శించాలి ఎలా దర్శించాలి శ్రవణేనా మత్యా విజ్ఞానైనా శ్రవణము మననము నిదిధ్యాసనము విజ్ఞానము అంటే నిదిధ్యాసనము అని అంటే మెడిటేషన్ అని అర్థం విజ్ఞానైనా అంటే సో ఆ విధంగా ఆత్మస్వరూపాన్ని దర్శించుటచే ఏమవుతుంది ఇదం సర్వం విదితం ఇది అది ముఖ్యమైన వాక్యం ఆత్మస్వరూపాన్ని తెలియట చేత ఈ సర్వము తెలియబడు ఎప్పుడు కూడా ఆత్మస్వరూపానికి సర్వానికి ముడి అది వేదాంతంలో అది ప్రధానమైన ప్రతిపాదన వేదాంతం చెప్పేది చాలా వినపడతాయి చాలా ఉంటాయి కానీ అన్నిటిలోకి మేరుదండము వంటిది అంటే వెన్నెముక వంటి ఉపదేశం ఏమంటే ఆత్మకి సర్వమునకు సంబంధం ఇదం సర్వం యదయం ఆత్మ ఇదం సర్వం ఎత్ తత్ అయం ఆత్మ తత్ కానీ సహ కానీ సహా అయమాత్మ ఆత్మ అనగానే ఎలా అనుభవానికి వస్తుంది ఉన్నాను అని అనుభవానికి నేను అనగానే ఏం అనుభవానికి నేను అనగానే ఉన్నాను ఆ అనుభవం ఎలా ఉంటుందంటే ఇతరము సర్వము కంటే భిన్నంగా సపరేట్ అయి ఉన్నాను అనే అనుభవం ఉంటుంది అదే అజ్ఞానం దేహము అవన్నీ వాటి స్థలంలో ఉంటాయి వాటిలో ఇప్పుడు చేయాల్సింది లేదు అంతా నేనే అంటే ఈ దేహం ఇలా సాగి సాగి సాగి అంతనే కవర్ చేసుకొస్తుందని కాదు నేను అనగానే నేను అనగానే దేహం అనుభవానికి రాదు నేను అనగానే దేహం చేతుకు వాళ్ళ అనుభవాలు వస్తా రావు నేను అనగా అవి వాటిని మనం అధ్యారోపణ చేస్తాం నేను అనగానే అనుభవానికి ఏమొస్తుంది సత్ ఉన్న అహమస్మి వాక్యమే అలా ఉంది అయాం అహమస్మి సో అదే అనుభవానికి వస్తుంది ఇప్పుడు ఈ అశ్మి అశ్మి అంటే ఉండడం ఈ అశ్మిలో ఏమిటేమిటి ఉన్నాయి లెక్క వేసుకో ఈ అశ్విలో చేతులు ఉన్నాయో ఉన్నాయి కాళ్ళు కా అయ్యో కాళ్ళు కాళ్ళు కూడా కాబట్టి నేను ఉన్నాను అనే అశ్విలో చేతులు ఉన్నాయి కాళ్ళు ఉన్నాయి ముక్కుంది చెవుంది మొత్తం దేహం అంతా ఉంది కళ్ళు చెవులు ఉన్నాయి ఉన్నాయి ఇంద్రియాలు ఉన్నాయి మనస్సు ఇమోషన్స్ అవి ఉన్నాయి ఇంటలెక్ట్ ఉన్నాయి అహంకారం ఉన్నాయి ఇన్నే ఉన్నాయి ఆ సత్తులో ఇన్ని పెట్టాడు సత్తులో భార్య ఉందా నేను ఉన్నాను దాంట్లో భార్య కూడా నేనులో అంతర్గతమైందా అప్పుడప్పుడు అవుతుంది అప్పుడప్పుడు అవుతుంది అంటే జబ్బుల మాట వెళ్ళప్పుడు అవుతుంది చెప్పుల మాట వినకపోతే అవ్వదు కొడుకున్నాడా ఒకప్పుడు ఉండేవాడు ఇప్పుడు లేడు ఒకప్పుడు సొత్త అంతర్గత వెయ్యలేడు ఇప్పుడు దెబ్బలాడాడు పెళ్ళి చేసుకునే ఒకరికి వెళ్ళి దెబ్బలాడి పెడితే దేవుడు సర్కిల్ బయట ఉళ్ళాడు దీన్ని కంటేవిటీ అంటే ఆ నేను ఆ నేను లోపల ఏముందో చూసుకుంటే నేను లోపల అంతా బాగున్నప్పుడు నేను లోపల ఏముంటాయి కొడుకున్నాడు తల్లి భార్య ఉన్నది కొడుకున్నారు తల్లిదండ్రులు కొనుగోడి వాళ్ళని కూడా వస్తుంది వీళ్ళు ఉన్నారు ఇంక వాళ్ళు పక్కించి వాళ్ళు పక్కింది వాళ్ళు లేదు మాత్రం మిగతా వాళ్ళందరూ బయట ఉన్నారు కాబట్టి ఆమె ఇక్కడికి ఎగ్జిస్టెన్స్ రెండు ముక్కలు చేసి ఒక ముక్క నేను చిన్న ముక్క రెండో ముక్క నేను కానిది ఇది అజ్ఞానం వేదాంతం ఏం చెప్తుంది చూడు నువ్వేం చేస్తావంటే నేను యొక్క కాంకేవిటీ చూసావా అది పుష్ చేయి పుష్ చేయి అలా పుష్ చేయి అలా నేను యొక్క కాంకేవిటీని అలా పుష్ చేసుకుంటూ అంటే అది అలా పుష్ చేసే కొద్ది వేరియస్ దాని లోపలికి వస్తూ ఉంటాయి నేను యొక్క కాంకేవిటీలో మా మా వాళ్ళందరూ పెట్టాం కేవలం కొడుకు కూతురు అనే కాకుండా మా వాళ్ళందరూ పెట్టాం మా కమ్యూనిటీ అందరూ అని పెట్టాం మా నేనులో మా దేశ జనాభాంతాన్ని పెట్టు భారతీయులందరూ మానవులందరూ అని పెట్టు భారతీయులతో ఎందుకు ఆపడం ఇంకా పుష్టి మానవులందరూ అని దాంట్లో పెట్టు మానవులతో ఆపక ప్రాణులందరూ అని ఆల్ దట్ ఎగ్జిస్ట్ ఈజ్ మై సెల్ఫ్ అది కంప్లీట్ అవుతుంది అంటే నేనుకి మనం వేసుకున్నటువంటి పరిధి కంకేవిటీ దాన్ని పుష్ చేసి పుష్ చేసి పుష్ చేసి ఎంతవరకు పుష్ చేయాలంటే ఇక నేను నేను కానిది అనే డివిజన్ అనేది లేకుండా పోయేంతవరకు పుష్ చేయాలి అంతవరకు పుష్ చేయాలి గోడ కడతా అన్నాడు గోడ పెంచికట్టు జరిపికట్టు ఎంతవరకు జరపండి అంటే హొరైజన్ వరకు జరుపు సరే హొరైజన్ వరకు జరిపి అక్కడ మార్కులు మెచ్చుకుని గోడ కట్టాలి జరుపు ఎంతవరకు వీడు హొరైజన్ హొరైజన్ ఏం జరుపుతారు అంటే అర్థం గోడలు పెట్టాల్సింది ఏమీ లేదు అని అర్థం అప్పుడు అది ఆత్మ యొక్క స్వరూపం అటువంటి ఆత్మస్వరూపాన్ని నీవు తెలుసుకుంటే సర్వము ఆత్మయని అంతర్గతం అయిపోతుంది అప్పుడు సర్వాత్మ భావంలో నీవు నిలిచి ఉంటావు అది ఉపనిషత్తుల యొక్క ప్రముఖమైన బోధ ఉపనిషత్తుల పాఠం అది శంకరుల బోధది శంకరులు ఏం బోధించారంటే ఇది బోధించారు మిగతావన్నీ కూడా దీని చుట్టూ అల్లుకుని ఉన్నవే తప్ప ఇది మేరుదండము అంటే ఉపదేశం ఇది సర్వాత్మభావం వీడు ఏ ఉపనిషత్తుకు వెళ్ళినా అదే ఉంది సో దేనిని తెలుసుకుంటే కస్మిన్ విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి అని వీడు ప్రశ్నిస్తాడు ఆత్మలు తెలుసుకుంటే సర్వము తెలిసినట్లే అని సరిగ్గా అలాగే చెప్తున్నారు ఈ విధంగా నీవు ఆత్మస్వరూపాన్ని తెలుసుకో తెలుసుకుంటే ఇదం సర్వం విదీతం అయితే ఎక్కడ మొదలుపెట్టారు ప్రీతితో మొదలుపెట్టారు ప్రీతి యొక్క లోకస్తో మొదలుపెట్టారు ప్రీతి యొక్క లోకస్ అనేప్పటికీ వస్తువులు నేను అనే రెండు ఆ టాపిక్ అలాంటిది ప్రీతి అనగానే ఎవరికి నాకు ఎందువల్ల ఇదిగో ఈ పువ్వులు వచ్చేవి కాబట్టి చూడండి నేను ఇంకొక వస్తువు ఆ రెండింటినీ కలిపిదేమిటి ప్రీతి ఆ ప్రీతి పరిచ్ఛిన్నంగా అల్పంగా ఉండేటువంటి ప్రీతితో మొదలుపెట్టి దాన్ని అలా సాగతీసి సాగతీసి మొత్తం సృష్టి కూడా ఆ ప్రీతి యొక్క అంతర్గ ప్రీతిలో అంతర్గతం చేసి అదిగో అటువంటి ప్రీతికే అటువంటి ప్రేమకే ఆత్మ అని పేరు అని దాన్ని తీసుకొచ్చాడు ఆరంభం ఎలా ఉంది పరిచ్ఛన్నంతో ఆరంభం ఫైనల్ కంక్లూషన్కి వచ్చేప్పటికీ అన్ని పరిచ్ఛేదాలని తోసిపుచ్చి అపరిచ్ఛిన్నమైన ఆత్మస్వరూపాన్ని బోధించే ప్రక్రియ నిన్న సర్వాత్మభావంలో ఉంటారు కాబట్టి ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే ఈ సర్వమును తెలుసుకున్నట్లే అగుము సర్వం విదితం ఇది ఇది బోధించాలి ఇక్కడ సందేహం ఇది విషయవాక్యం తద్విచికిత్సే తత్రంటే ఆ వాక్యము విషయంలో ఏతద్దు ఇది సందేహము కలుగుతుంది ఓ సందేహం ఇప్పుడు అధికరణం న్యాయం అంటారు విషయో విషయశ్చేవ పూర్వపక్ష తథోత్తరం విషయ అంటే విషయవాక్యం టాపిక్ ఆఫ్ డిస్కషన్ విషయ అంటే సంశయ అన్నమాట సందేహం ఇప్పుడు సందేహం చెప్తారు తర్వాత పూర్వపక్షం చెప్తారు తర్వాత ఉత్తరం సిద్ధాంతం చెప్తారు అది వలస ఏమిటి సందేహం ం విజ్ఞానాత్మవ అయం ద్రష్టవ్యశ్రోత్యత్వాది రూపేణ ఉపదిశ్యతే ఆహోస్విత్ పరమాత్మే నేను ఈ సందేహాన్ని నేను వేవనెత్తి కాల్సని చెప్పాను ఇప్పుడు ఆత్మనష్మాయ సర్వం ప్రియంభవతి అంటే ఆత్మ ఎవరనుకుంటున్నావు నీ స్వార్థము నీ ఈగో అనుకోవద్దు సుమా ఆత్మ పరమాత్మది అని నేను చెప్పాగా అదే సందేహం ఆత్మనష్కామాయా అంటున్నావు కదా తన యొక్క సుఖము పోరాకు సర్వం ప్రియం భవతి అది కదా టాపిక్ అని మొదలెట్టారు ఇప్పుడు ఈ తాను ఎవరు తాను అంటే పరమాత్మ అండి ఏమో పరమాత్మ అవుతాడా వాక్యం చూస్తే పరమాత్మలాగా నాకు అనిపించట్లా మరి ఏమనిపిస్తోంది విజ్ఞానాత్మ విజ్ఞానాత్మలాగా విజ్ఞానాత్మ అంటే విజ్ఞానం అంటే బుద్ధి విజ్ఞానం అంటే బుద్ధి ఏ బుద్ధి ఎందు అయితే నేను నాది అనే అభిమానము కలిగి ఉంటాడో వాడు విజ్ఞానాత్మ జీవాత్మన్నట్టు జీవం అంటే ప్రాణం జీవ జీవ ప్రాణధారణే ఏ ప్రాణధారణమునందు నేను నాది అనే అభిమానం కలిగి ఉంటాడో వాడు జీవుడు ఈ ప్రాణము నేను ఆ ప్రాణం నేను కాదు దాన్ని కాలు కాలుతో తొక్కుతాడు ఇంకో ప్రాణి ఉంటుంది దాన్ని కాలుతో తొక్కుతాడు ఏం పోనీ నిన్ను నీ చేతులు నువ్వు కాలుతో ఈ ప్రాణం నేను కాబట్టి తొక్కుకోడు ఇంకో ప్రాణి నేను కాదు దాన్ని తొక్కుతాడు ఎప్పుడైతే ప్రాణమునందు అభిమానము నా నేను నాది అంటాడో వాడి జీవుడు అంటారు విజ్ఞానం అంటే బుద్ధి బుద్ధి సుఖ లోకస్ జ్ఞానానికి తెలుసుకోవడానికి లోకస్ బుద్ధి దాని నేను నాది అనే అభిమానం కలిగి విజ్ఞానాత్మ అంటారు అదే వీడు అదే వీడు అండి ఇప్పుడు అభిమానం అభిమానం అంటే నేను నాది నేను నాది నెలకి అభిమానం అంటే కొంతమందికి అభిమానం నేని మీద ఉంటుంది దేహం మీద ఉంటుంది ఎంతసేపు దీన్ని కాపాడుకుంటూ కూర్చోవడం షవరు క్రీము మళ్ళీ మరో అర్థము మళ్ళీ షవరు క్రీము అంత ఇదే మళ్ళీ దానికి ఫోటో తీస్తూ ఉండడం ఈ ఫోటో బాగుంది ఆ ఫోటో బాగుంది పీపుల్ ఆర్ జస్ట్ క్రేజీ దే జస్ట్ డోంట్ నో దిట్ రూ వాట్ ఆల్స్ కన్విన్సే పెద్ద పెద్దవాళ్ళు కూడా ఈ పిచ్చిలో పడిపోతూ ఉంటారు పెద్దవాళ్ళు ఆ పిచ్చిలో ఉంటే నిన్న మాకు మొమెంటోలు ఇచ్చారు ఏమిటి మొమెంటో ఒక చెక్క ఒకటి ఈ ఏ చెక్క ఈ పెట్టెల్లో సామాన్లు ఇటువంటి పంపిస్తారు ఏం చెక్క అది దేవదారి చెక్క ఆ దేవదారి చెక్కకి చిత్రిక దాని మీద ఒక కాగితం పంటించి ఆ కాగితం ఫోటో పెట్టి దాని అది మొమెంటో ఏం చేసుకుంటావు మొమెంటో ఏం చేస్తారు మేము దేవదారి చెక్కకి దాని మీద ఒక కాగితం అతికించి దాని మీద ఫోటో ఏం చేస్తారు ఫోటోని అది ఎక్కడ దానిలో గోడగలు పెట్టడం అంతకంటే జగద్గురు బోధలోనే ఇవ్వచ్చు కదా జగద్గురు బోధ పుస్తకాలు ప్యాక్ చేసి ఇస్తే నాకు ఆ పుస్తకం ఇచ్చింటే ఈ పాటుకు అరడమ్మ సార్లు చదివిన ఇవ్వండి కారులోనే రెండు పేజీలు చదివండి జగద్గురు బోధలు ఎంత మధురంగా ఉంటాయి జ్ఞానం కలగద్దు బుద్ధి కలగద్దు ఏం చేస్తారు ఈ మూమెంట్లో నేను తీసుకొచ్చి ఎక్కడ పెట్టానో అక్కడ అక్కడ ఆటకంలో పెట్టాను పడాల్సి వీళ్ళు వినసి సో దేహాభిమానం దేహము నుండి అభిమానం కొంతమందికి కొంతమందికి ప్రాణము నుండి అభిమానం ప్రాణం మీద అభిమానం నేను ఈ మధ్యన నిడదగోలు వెళ్ళా అక్కడ జీవన సూత్రం నేర్చుకున్నా అది మీరు మీతో షేర్ చేసుకుంటారు ఏమనుకోకండి చర్ణ గణపతి శాస్త్రి గారిని ఒక పెద్ద మహాత్ములు ఉంది ఎవరు గొప్ప వేదాంత పండితులు గ్రంథాలు రాశారు ఆయన బ్రహ్మసూత్రము వీటి మీద కూడా రాశారు మంచి పండితులు ఆయన ఆ గ్రంథాలు ప్రింట్ చేసిన వాళ్ళు తప్పులుగా ప్రింట్ చేశారు తప్ప ఆయన మించిన విద్వాంసులు ఆయన గాంధేయవాది గొప్ప సేవాభావం కలవారు ఆయన ఏం చెప్పారంటే పెద్ద వయస్సు వచ్చినప్పుడు మంచం పట్టకుండా పోయి ఉపాధులు ఏమిటి చెప్పారు మంచం పట్టకుండా పోవాలి ఆ మంచం పట్టుట అన్నది ఇట్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఎక్స్ప్రెషన్ అది అందరికీ తెలుసున్న ఎక్స్ప్రెషన్ మంచం పట్టకూడదు పోవడానికి లాగూ ముందు పోయడం వెనకాల పోయేది ఇష్యూ కాదు మంచం పట్టకుండా పోవాలి రోగం కూడా వస్తుంది రోగం రాకుండా మీకు పోవడం ఉండదు ఏదో రోగం వస్తుంది మంచం పట్టకుండా పోవాలి ఇంపార్టెంట్ అని వెరీ ఇంపార్టెంట్ ఎలాగా మంచం పట్టకుండా పోవడం ఎలాగా అంటే ఆయన ఏం చెప్పారంటే మీరు పెద్ద వయస్సు వచ్చాక మీ స్వార్థం కోసం పని చేసుకుంటూ ఉంటే మంచం పట్టిపోతారు మీరు నిస్వార్థంగా పనిచేస్తూ ఉంటే మంచం పట్టకుండా పోతారు ఇప్పుడు ఎంత బాగుందో చెప్తున్నవాడు ఆయన తొంభై ఏళ్ళు బతికేస్తా మంచం పట్టకుండా పోయేస్తా మంచం పట్టలేదు అంటే ఇంకేదో రోగం వచ్చేసి ఇంకా కదలలేని స్థితిలో వారం రోజులు ఇటువంటి అయితే అవ్వచ్చు పాయింట్ కాదు స్పిరిట్ ఆఫ్ ఇట్ నాకు బాగా కన్విన్సింగ్ అనిపించింది ఎందుకంటే స్వార్థం కోసం పనిచేసుకునేవాడు వాడు అలాగా వాడు ఏమైపోతాడంటే కరెప్ట్ అయిపోయి కరప్ట్ అయిపోయి కరప్ట్ అయిపోయి ఇంకా ఆ మనస్సుకి ఆ బలం అంతా కూడా పోయి మనోబలం అంతా పోయి మనోబలం పోతే ఇంద్రియ బలం పోతుంది ఇంద్రియ బలం పోతే దేహ బలం పోయి మంచమే పడిపోతాయి ఇంకా ప్రాణం పోదు ఇవన్నీ పోతాయి ప్రాణం పోదు మనస్సు ఇంద్రియములు దేహము శిథిలమైపోతాయి ప్రాణం అలా పట్టుకుని ఉంటుంది మంచం పట్టేడు అంట కానీ ఎప్పుడైతే మీరు మనస్సులో నేను నాదే అనే అభిమానాన్ని ప్రక్కన ఉంటారో ఆ మనస్సుకి మొత్తం జగత్తులో ఉన్న బలం దాని బలం దాని బలానికి హద్దులు ఏమీ ఉండవు ఆ మనస్సుకు ఆ బలం ఎప్పుడైతే వచ్చిందో ఆత్మ అయిపోతుంది మనస్సు ఆత్మ అయితే ఆత్మబలం అంతా మనస్సుకు వచ్చింది పేరు మనోబలాన్ని అక్కడి నుంచి వస్తుంది ఆ బలం ఉన్నట్లయితే ఇంద్రియములు దేహము శిథిలమైనా కూడా వీడు తన కాళ్ళ తాను నిలబడే స్థితిలో ఉంటాడు తన పని తాను చేసుకోగలుగుతాడు మనసం పట్టాడు ఎప్పుడో పడిపోతుంది దేహం పోతుంది కాబట్టి అభిమానము కొంతమందికి దేహమున్నందు అభిమానం కొంతమందికి ప్రాణమున్నందు అభిమానం ప్రాణమునందు అభిమానం ఉంటే ఏం చేస్తాడు లేవో లాంగ్ లైఫ్ కోసం పూజలు ఓపిక చేస్తాడు లాంగ్ లైఫ్ ఏం చేస్తావు లాంగ్ లైఫ్ వై లాంగ్ లైఫ్ ప్రాణమునంద అభిమానం ఉన్నందుకు గాను సకల స్వార్థాన్ని త్యాగం చేసి ఏదో రెండు మెతుకులు ఎవడో పెట్టినవి తింటో పది మందికి కోసం కష్టపడి పనిచే డూ వర్క్ ఏం వర్క్ చేయమంటావు అంటే ఏం వర్క్ అంటే ఆ మనిషిని పట్టుకుంటుంది ఒకడు చక్కపోయి ఒకడు బరువులు మోయడమే చేయగలుగుతాడు ఇంకేమీ చేయలేకపోతాడు ఇంకొకడు బరువులు మోయినాడు మరో పని చేయగలుగుతాడు ఆ మనిషిని బట్టి ఉంది డాక్టర్ అనుకోండి వైద్యం చేస్తాడు నర్స్ అనుకోండి సేవ చేస్తుంది పండితుడు అనుకోండి ఏదో ఆ రకమైన సేవ చేస్తుంది ఎవళ్ళ యొక్క సందర్భాన్ని బట్టి ఎవళ్ళ యొక్క న్యాచురల్ ఎక్స్ప్రెషన్ ఉంటుందో దాన్ని బట్టి సేవ చేసుకుంటూ స్వార్థం పక్కన పెట్టి సంగీత విద్వాంసుడు అనుకోండి సంగీతం నేర్పుతాడు డబ్బుకి కాదు డబ్బుకు మేరు పేడంటే మళ్ళీ స్వార్థం మంచం పడతాం